పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహాఘనుడా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా సార్వభౌముడవైన ఏసయ్య నీవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు నాయన పరమందులు దూతుల చేత తండ్రి సమీపించడానికి తేజస్సులో నివసించే ఏసయ్య మా కొరకై ప్రభ నువ్వు భూమి మీదికి ప్రభ మాకు సమీపముగా మా బంధువుగా మా స్నేహితుడిగా ప్రభ ఈ లోకంలో మమ్మల్ని ఆదరించిన దేవుడవు ప్రభా నా తండ్రి నీ యొక్క సన్నిధిలోనికి మేమందరం చేరుటకు ప్రభ యొక్క బలమైన కృప చేత ప్రభ ఈ రీతిగా ప్రభ ఏకపరిచి ఏ సన్నిధానంలో భూమి మీద నీ యొక్క పాదపీఠము మేమందరం కూర్చుని నీ మాటలు వినుటకు హృదయాలను తెరవండి ప్రభ ప్రత్యేక హృదయంతో మాట్లాడండి ప్రతి ఒక్కరిని ప్రత్యేక రీతిగా దర్శించండి నీ కృపల జ్ఞాపకం చేసుకోనండి సర్వశక్తి మంతుడు ప్రభ నా తండ్రి నీకు అసాధ్యమైన కార్యం లాంటి ఏది లేదునైనా భూమి నీది భూమిలోని సమస్తము నీరు అయినది ప్రభ నా తండ్రి ఈ విధంగా నా తండ్రి మేము మిమ్మల్ని స్తుంచేటకు మాకు సమయం కొరకు వందనాలు ఇక చిన్న గొంపు మధ్యలో మీరు దిగిరండి ప్రతి ఒక్కరిని మీకు పరిశుద్ధాత్మ చేత ముట్టండి ప్రభ ప్రతి ఒక్క నేత్రంను వెలిగించండి ప్రతి ఒక్క హృదయంని వెలిగించండి ఏసయా వినగలిగే చెవులు మాకు దయచేయండి నా ప్రభడవు నా విమోచకుడవు నా రక్షకుడవు అని ప్రభ మేము సాక్ష్యం బిడ్డలుగా మమ్మల్ని దిద్దినావు ప్రభ మమ్మల్ని నిలబెట్టినావు నీకు వందనాలు మాకు రక్షణను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభ ఏమిచ్చినా కూడా ప్రభన మీ యొక్క మేము తీర్చలేము ప్రభ ప్రభా నా విమోచకుడు అని ప్రభ నేతండి గర్వంగా చెప్పుకున్నటకు ప్రభ మమ్మల్ని ప్రతి సమస్య నుంచి ప్రతి పాపం నుంచి మాకు విడుదలనిచ్చినావు ప్రభన ప్రతి విధమైన ఆటంకంల నుంచి మాకు ప్రభ తప్పించినా వేసి అని నుంచి మమ్మల్ని దూరపరిచినావు నీకు వందనాలు పరిశుద్ధాత్మ చేత అభిషేకించినావు నీకు స్తోత్రులు నాయన ప్రభ మాతో మాట్లాడుతున్న దేవుడు నువ్వు జీవం గల మేము సాక్ష్యం ఇచ్చుటకు బలమైన ప్రభ హేతువు మరి అతన్ని ఇంతకు మించి వేరు లేదు నాయన నీ గొప్ప కార్యం మేము వివరిస్తూ నీకు ఉపకారు సాక్షులుగా నిలబెట్టి ప్రత్యేక బిడ్డను అభిషేకించండి నీకు రెండంతల ఆత్మచేత ప్రభ నింపమని ప్రభ నా తండ్రి ఏసయ్యా నా తండ్రి నీ బిడ్డలుగా ప్రభ న తండ్రి ఏసు ప్రభు బిడ్డలుగా మేము జీవించినంత కాలము ప్రభ నా తండ్రి మా పక్షాన మీరు యుద్ధం చేయి దేవుడవు కనుక నా తండ్రి నీ గొప్ప ప్రేమకై ప్రణాళికై వందనాలు చెల్లిస్తూ ఈ సాయంత్రకాల సన్నిమం ప్రతి ఒక్క బిడ్డను నడిపించండి ప్రతి ఒక్కరి నీ ప్రభ తండ్రి మీరు ఆయతపరచండి ఈ కుడికంతట్లో మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటూ ఏసయ శక్తి గల నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను నేను ఎల్లప్పుడు ఏ హోబను సన్ను తదన్ నిత్యము నా నోటను నేను ఎల్లప్పుడు ఏ హోబను సన్ను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు అంతా మేలుకే ఆరాధన ఏసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్థుతించుట మానను ఆరాధనాపను స్తించుట మానను స్తించుట మానను కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన కన్నీళ్లే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతిలే మారిన అవకాశం చేజారిన మారదు ఏసు ప్రేమ నిత్యుడైనా తండ్రి ప్రేమ మారదు ఏసు ప్రేమ నిత్యుడైనా తండ్రి ప్రేమ మారదు ఏసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమా మారదు ఏసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ అంతాన మేలుకే ఆరాధన యేసుకే అంతాన మంచికే మంచికి తన చిత్తమునకు తల తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను తతి మానను ఆరాధనాపను శృతించుట మానను శృతించుట మానను ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారి కనుమరుగైనా ఊపిరి బరువైనా గుండెలే పగిలినా ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారి కనుమరుగైనా ఊపిరి బరువైనా కుండెల పగిలినా ఏహో వాయిచ్చను ఏహో వా తీసుకొనను ఏహో వాయిచ్చను ఏహో ఆయన నా మమునకే శృతి కలుగుగాకా ఆయన నామమునకే శృతి కలుగుగా అంత నా మేలుకే ఆరాధన యేసుకే అంత నా మంచుకే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను శృతించుట మానను ఆరాధనాపను స్తించుట మానను శుతించుట మానను అవమానం ఎంతైనా నా వారే నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా. మందున అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా. మందున నీవు నా కుండగా ఏదీనా కక్కరలేదు నీవు నా కుండగా ఏదైనా కక్కరలేదు నీవు నా ఏదీ నా కక్కరలేదు నీవు నాకుండగా ఏదీ నా కక్కరలేదు అంతా నా మేలుకే ఆరాధన ఏసుకే అంతా నా మంచుకే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల ఆరాధన ఆపను స్త మానను ఆరాధనాపను స్థుతించుట మానను స్థుతించుట మానను సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకూడి మేలుకై జరుగును సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకూడి నీలుకై జరుగును ఏసుని స్వరూప్యము నేను పొందాలని ఏసుని స్వరూప్యము నేను పొందాలని అనుమతించినాయి విలువైన సిలువకై అనుమతించినాయి విలువైన సిలువకై అంత నా మేలుకే ఆరాధన యేసుకే అంతానే మంచికి తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను శృతించుట మానను ఆరాధనాపను శృతించుట మానను శుతించుట మానను నీవు చేయున్నది నాకిప్పుడు తెలియదు ఇక మీదట నేను తెలిసి కొను నీవు చేయున్నది నాకిప్పుడు తెలియదు ఇక మీదట నేను తెలుసుకొందును ప్రస్తుతము సమస్తము దుఃఖ కరమే ప్రస్తుతము సమస్తము దుఃఖ కరమే నీతి సమాధాన ఫలమే అభ్యసించిన నీతి సమాధాన ఫలమే అంతాన మేలుకే ఆరాధన యేసుకే అంతాన మంచికే తన చిత్తమునకు తల తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను శృతించుట మానను ఆరాధనాపను సుతించుటమానను సుతించుటమానను నే నెల్లప్పుడు ఎహోవను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోటనుండు నే నెల్లప్పుడు ఎహోవను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోటనుండన్ అంతాన మేలుకే ఆరాధన ఏసుకే అంతన మంచుకే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను సుతించుట మానను ఆరాధనాపను స్తించుట మానను శుతించుట మానను అలలిగా థ్యాంక్ ప్రార్థిస్తాం పరశుద్ధర వగ తండ్రి మీకు వందనాలనైనా మహోన్నతులకు మా తండ్రి మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం అయినా ఈ ఉదయం నుంచి మమ్మల్ని కాచి కాపాడే సురక్షిత ఇంటికి చేర్చినందుకు మీకు వందనాలు ప్రతి పనిలో విజయం అనుగ్రహించినది మీకు వందనాలు అయినా మంచి ఆరోగ్యం దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు ప్రతి ఒక్కరి తర్మల్ని సజ్జల కలు మీకు వందనాలు అదే రీతిగా ప్రభావ ఈ సాయంత్రం మీ సన్నిధికి వచ్చినాం ప్రభావ ఆసక్తితో ప్రభావ మీ యొక్క వాక్యాన్ని వినాలని ఎంతగానో ఆశతో మేము వచ్చినాం ఆశ కలిగిన హృదయాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడు కాబట్టి నేన వీటిని మేము అన్నిటినీ నేర్చుకోవాలి మా కాలంలో అవును ప్రవ్వ ఒక తరము వీటిని గ్రహిస్తుందని మీరు అన్నారు నేను అనుగ్రహించబడలేదు మీకు అనుగ్రించబడ్డాయని మీరు అన్నారు శిష్యులతో కాబట్టి ప్రవ్వ మిమ్మల్ని నిన్ను మనసుతో సేవించి ప్రేమించి అనుసరించే వారికే వీటిని మీరు బయలుపరుస్తున్నారు అందుకు పరశుధాత్మ నడిపింపు చాలా అవసరం అన్నారు నేను ప్రవ్వ నా ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నారు కాబట్టి తన బిడ్డలందరూ పరిశుధాత్మ చేత నడిపింపబడారు అనేసి ప్రభావ మీరు రోముల రాష్ట్ర పత్రిక ఎనిమిదో అధ్యయనం మాకు చూపించిన నేను కాబట్టి నేను మీ యొక్క మాలో సమృద్ధిగా ఓ ప్రభు అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం వీటిని గ్రహించేలాగా మేము సంపూర్ణంగా మీ యొక్క పరిశుధాత్మకి సమర్పించుకొని ముందు పోలగన సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రభు మీరు అన్నారు ప్రభు నేను వెళ్తేనే మీకు మంచిది ఎందుకంటే నేను వెళ్ళినచ్చో వేరే ఒక ఆదరణకర్తను మీరు పంపిస్తా కాబట్టి మీరు అనుకరించినా యొక్క ఆదనకర్తను బట్టి మీకు ఎంతో బంధనలు అర్పించుకుంటున్నాం ఆదనకర్త మాకు వీటన్నిటిని బేలుపరచండి ప్రభుని మేము మహిమపరచాలా ఘనపరచాలా అటువంటి కృపా భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి సయ ముఖ్యంగా ప్రభు వింటున్న వారందరినీ ఆశ్రయించండి వారికి తను మళ్ళీ అవగాహన శక్తిని అభివృద్ధి పరచండి ప్రభు ఇవి మనుషుల వలన కలిగినవి కావు ఇది కేవలం మీ యొక్క వలన మాకు అనుగ్రహించబడ్డైనాయన ఇవన్నీ ఆ యొక్క తెన్మల్లి పరలోకంలో అనేక ప్రాంతాల్లో పురాతనమైన పత్రికలలో అక్కడ తెన్మల్ భద్రపరచబడ్డాయి అవి కేవలం మీరు మాకు అనుగ్రహించినారు ఇవి లోకస్థలకు అనుగ్రహించే కాబట్టి నైనా ఏయోగ్యత లేని మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నందుకు మీకు వందనాలు కాబట్టి మేము తండ్రి వీటన్నిటిని అన్నిటిలా చూపించాలా ప్రభు అటువంటి పరిచర్య కొరికే మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు కాబట్టి వీటిని గ్రహించి ప్రభు పసిపిల్లల్లాగా మీ సన్నిధికి వచ్చి మీ కాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకునేలాగా సహాయపడండి అనేట్లను మేము చూపించాలా అనేట్లను నేను మీ చింతగా నడిపించాలా అదొక పనే మాకు అనుగ్రహించబడింది కాబట్టి దాన్ని వినయ భయభక్తులతో ఓ ప్రభావ విధేయతతో దాన్ని చేసే బిడలగా తయారు చేయమని ఏసు క్రీస్తు పరిషుధ నామంన ప్రార్థించుతున్నాం తండ్రి ఆమేద్ ఈరోజు పదిహేడవ డిసెంబర్ రెండు సంవత్సరం బ్యాబులోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము ఖచ్చితంగా ఉంటుంది బబులోన్ అనేది ప్రతిసారి క్యాలెండర్ జ్ఞాపకం చేస్తా గోడ గడియారం జ్ఞాపకం చేస్తుంది ఎందుకంటే ఈ గోడ గడియారంలోని సెకండ్స్ నీడి కనుకుంది వాళ్ళే బబులో నీళ్లు కాబట్టి అదే కాలంలో మనం ఉన్నాం బబులోని అనేది మూడవ తల ఆ మృగంలోని మృగం యొక్క మూడవ తలకి సాదృశ్యం కాబట్టి ఈ రాజుల కాలంలో అన్న విషయాన్ని మనము నేర్చుకుంటా ఉన్నాం అయితే ముందుగా కొరింతులు రాసిన పత్రికలోని ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను దాని తర్వాత ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయంలోని ఈ యొక్క మృగంకు సంబంధించింది ఆ ఏడు తలలు కలిగిన మృగము అన్న అంశం గురించి మనం కొన్ని వారాల నుంచి ధ్యానిస్తా ఉన్నాము కాబట్టి వాటిని వినిలాగన నేర్పించేలాగన ప్రభుత్వ సహాయం కోరుకుందాం కాబట్టి మొదటి కొరింతలు రాసిన పత్రిక అధ్యాయము ఇవి కొత్త వాక్యాలు ఏం అనేక పర్యాలు మనము ధ్యానించినయే గతంలో బహు దీర్ఘంగా వీటిని రికార్డింగ్స్ చేసిన మనం మొదటి వచనం మొదటి కొరిత రాష్ట్ర పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచనం మరియు సహోదరులార ఆత్మ సంబంధమైన వరములను కూర్చి మీకు తెలియక ఉండట నాకు ఇష్టం లేదు కాబట్టి మీకు ఇవన్నీ తెలవాలా అన్న విషయాన్ని ప్రభువు ఇష్టపడుతున్నాడు ప్రతిదీ ఇవి మర్మములు కాబట్టి ఈ మర్మమేయమైన ఈ వరములు పాత నిబంధన కాలంలో ఇవి అనుగ్రహించబడలేదు ఎక్కడో ఒక ప్రవక్త కనిపిస్తే మనకి కానీ ఇవన్నీ ఎక్కడ ఒక స్థలంలో స్వస్థత కనిపిస్తుంది పాత నిబంధన కాలంలో కానీ కొత్త నిబంధన కాలంలో మన ప్రభు ద్వారా ఇవన్నీ మనకు అనుగరించబడ్డాయి కాబట్టి మన ప్రభు ఇప్పుడు పరిశుధాత్మ రూపకంగా ఉన్నాడు ఈ లోకంలో ఎందుకంటే ఆయన శరీరంలో నింటే ఒకటే స్థలానికి పరిమితం కాబట్టి పరిశుధాత్మ రూపకం ఉన్నాడు కాబట్టి అతను ఎక్కడన్నా వెళ్ళగలడు ఎవరితనన్నా సంభాషించగలడు ఎవరి హృదయాలన్న నివసించగలడు కాబట్టి మనము ఆ తన ఆత్మని మన హృదయంలో భద్రపరచుకోవడం కొరకు మనల్ని స్థిరపరుచుకుంటే దేవుడు తయారు చేసుకున్నాడు కాబట్టి ముఖ్యంగా ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే నాలుగవశంలో కృప వరంలో నానా విధంలో ఉన్నవి కానీ ఆత్మ ఒకడే కాబట్టి వాటన్నిటినీ తన ఇష్టం చెప్పులనే పంచిపెడుతున్నాడు అన్నాడు అయితే ఇక్కడ క్రింద వచ్చేటప్పటికీ ఎనిమిదవ నుంచి రకరకాల వరాల గురించి చెప్తున్నాడు ముఖ్యంగా మరి ఒకరికి విధ భాషలను మరి భాషల అర్థం చెప్పు శక్తి అనుగ్రింపబడి అన్నాడు అదే రీతిగా కొంచెం క్రిందికి వెళ్తే తొమ్మిదవ వర్షంకి వచ్చేటప్పటికీ ఇరవై తొమ్మిదవ అందరు అందరూ అందరు అందరూ ప్రవక్తలా అందరూ బోధకుల అందరూ అద్భుతములు చేయవారా అందరూ స్వస్థపరచు గూపవర్లం కలవారా అందరూ భాషలతో మాట్లాడుచున్నారా అందరూ ఆ భాషల అర్థం చెప్పుచున్నారా ప్రశ్నాది అందరూ అపోస్తల్లాగున్నారా మనకు తెలుసు అపోస్తలు అంటే ఎవరు అపోస్తులు అంటే ప్రభుని ముఖాముఖిగా చూసిన వాళ్ళు ఆ రోజు ఉన్నారు ఈ రోజు కూడా ఉన్నారు ఆయన ముఖాముఖిగా చూసిన వాళ్ళు అప్పస్తులత్వంలో ఉన్నవాళ్ళు అందరూ ప్రవక్తల ఈ రోజుకు ఉన్నారు అందరూ బోధకులా ఉన్నారు వాళ్ళు అందరు అందరూ బోధకులా అంటే ప్రశ్న అర్థకంగా అక్కడ ప్రశ్న ఉంది దానికి అందరూ అద్భుతం చేయవాలరా నీ సేవలా ఉన్నాయా నీవు అప్పస్తలనిగా జీవించగలిగినవా ప్రభుని చూసినవా ఇంతవరకు నువ్వు రక్షణ పొందినకు దినం మొదలుకొని ఈ రోజు వరకు ఆయన ముఖాముఖిగా చూసినవా ఆయన సజీవుడు కదా ఆయన సజీవుడు అన్నప్పుడు ఖచ్చితంగా మనం చూడాలా కాబట్టి అపుస్తలత్వము అంటే ఆయనని సజీవంగా చూసిన వారు చూసిన వారు ఇంకా ఎప్పటికీ పాపం చేయలేరు ఎందుకంటే అటువంటి ఆధిక్యత ఎవరికి లేదు బహు కొంతమందికే ఉంటుంది ఎందుకు అంటే ఆసక్తి కలిగిన వారు దివరాత్రంలో కనిపెట్టుకున్నవారు కాబట్టి అందరికీ ఈ వరాలు ఉన్నాయంటే అందరికీ లేవని చెప్తున్నాడు అందరూ భాషలో మాట్లాడుతున్నాడు అందరూ మాట్లాడుతులేరు మళ్ళీ అంటే అందరూ మాట్లాడుతున్న ప్రశ్న అందరూ భాషలతో మాట్లాడుతున్నారా అంటే అందరూ మాట్లాడతలేరు మళ్ళీ కానీ అందరు మాట్లాడాలంటుందా వాక్యం చూడు కొనతలు రాస్నా పత్రిక మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయంలో ఈ రెండో వచనంలో ఏం చెప్తుందంటే ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు మనుషుడు ఎవడను గ్రహింపడు కానీ వాడు ఆత్మ మర్మములను పలుకుచున్నాడు అయితే ఇది నేను గతంలో చాలాసార్లు చూపించిన అప్పుడు లాక్డౌన్ తర్వాత రికార్డింగ్స్లో ఉన్నాయి ఇవి మధ్యాహ్నం పూట జరిగేది ఆ రోజులలో ఆరాధన ఒక రెండు సంవత్సరాల క్రితము మధ్యాహ్నం జరిగేది ఆరాధన బహు తక్కువ మంది వచ్చేవారు ఎందుకంటే లంచ్ టైంలో ఫ్రీ టైం ఉంటుంది కదా లంచ్ టైంలో పాల్గొనొచ్చు ఆరాధన అనేసి కానీ చాలా తక్కువ మంది వచ్చేవాళ్ళు అందుకని తిరిగి ఈవినింగ్ పూట పెట్టడం స్టార్ట్ చేసినాం లాక్డౌన్లో మార్నింగ్ పెట్టినాం లాక్డౌన్ తర్వాత మధ్యాహ్నం పెట్టినాం మధ్యాహ్నం రాకపోవడం వలన అందరూ సాయంత్రం పెట్టాల్సి వచ్చిందన్నట్టు ఇప్పుడు మనం చేస్తున్నాం అయితే ఆ మధ్యాహ్నము చేసిన రికార్డింగ్స్లలో ఇవన్నీ బహు డీటెయిల్డ్గా విశీకరించబడ్డాయి కొన్ని గంటలు ఉంటాయి రికార్డింగ్స్ కాబట్టి ఇక్కడ ఏముందంటే భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక్కడ ఒక క్లూ ఇచ్చిండు దేవుడు ఏంటంటే దేవునితో మాట్లాడాలా అంటే నీకు అన్య భాషలు అవసరం అని చెప్తుండే ఇక్కడ నువ్వు మనుషుల భాషలతో కూడా మాట్లాడుకోవచ్చు ప్రార్థన అందరూ మాట్లాడుతుండ్రా ఆ లేదు కానీ నీ సొంత భాషలు కూడా మాట్లాడుకోవచ్చు కానీ ఇక్కడ ఏమంటుందంటే ఆయనతో మాట్లాడాలంటే నీకు ఆ భాష అవసరం అంటున్నాడు కాబట్టి ఆసక్తి చూపించాలన్నా లేదా మనం తర్వాత మనుషుడు ఎవరు గ్రహింపుడు వాడు ఆత్మ వలన మర్మంలను ఇది నేను కొంచెం జాగ్రత్తగా పరిశీలించిన ఏంటంటే భాషలలో దేవుంతో సంభాషించే వాడికి రకరకాల మర్మములు బయలుపరచబడతా ఉంటాయంట ఇప్పుడు మన గ్రూప్లో విశేషమైన మర్మములు ఎందుకు బయలుపరచబడ్డాయి అంటే మనం దేవునితో భాషలలో సంభాషిస్తాం కాబట్టి ప్రతిరోజు ఉదయం లేస్తే మినిమం ఫార్టీ ఫైవ్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ దేవుని సన్నిధిలో ఉంటాం భాషల్లో మాట్లాడుకుంటాం నాన్ స్టాప్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మినిమం మాట్లాడతాను మినిమమ్ తర్వాత ఆ ఫార్టీ ఫైవ్ తర్వాత మనుష్య భాషలతో ప్రార్థన చేసి మళ్ళా లాస్ట్కి మళ్ళా భాషలలో ప్రార్థనతో ముగించుకుంటా అంటే మనుషులతో మనుషుల మనుష్య భాషలో బహు తక్కువ ప్రార్థన చేస్తా నేను ఆ కృపావరలు కలిగిన ఆ అన్య భాషలలో మటుకు దీర్ఘంగా ప్రార్థన చేస్తా నేను తర్వాత నేను డే టైం అంతా నాన్ స్టాప్ నేను భాషలనే ప్రార్థన చేసుకుంటా ఎప్పుడు అవకాశం దొరికినప్పుడు భాషలనే ప్రార్థిస్తుంటా దేవుతను సంభాషిస్తుంటాను నా మనసుకి ఏం కాదు కానీ నా ఆత్మకి అవన్నీ అర్థమవుతూ ఉంటాయి అన్ని మర్మములు నా ఆత్మకి బయలుపరుస్తూ ఉంటాడు ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు భాషల్లో మాట్లాడతావో ఇది నేను చెప్తున్నా ఎందుకంటే ఆయనతో సంభాషించాలంటే ముఖాత్ముఖిగా నువ్వు సంభాషించాలి కదా ఇది నేను చెప్తున్నా ఎందుకంటే బైబిల్లో ఇక్కడ నాకు అది లేదు కానీ నేను అర్థం చేసుకున్న విధానం అది అది మీరు స్వీకరించచ్చు స్వీకరించకపోవచ్చు ఎప్పుడైతే నువ్వు భాషలలో ప్రార్థన చేస్తావో సంభాషిస్తావో సరాసరి ఆయన సన్నిధిలో నిలబడుతు ఆయన సింహాసనం ఎదుట నిలబడుతును ఎందుకంటే నీ తండ్రితో నువ్వు మాట్లాడాల నువ్వు బాలుడివి నీ బిడవు నువ్వు కాబట్టి నీ తండ్రితో మాట్లాడాలంటే ఆయన సన్నిధిలో నువ్వు నిలబడల్లా మళ్ళీ నిరపరాధిగా నీతిమంతునిగా యథార్థవంతునిగా పరిశుద్ధంగా నువ్వు ఉండగలిగితేనే కానీ నీకు అనుభవం ఉండదు ఎప్పుడైతే మోకళ్ళ మీద నేను భాషలలో ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తున్నా ఆత్మ వెళ్ళిపోతుంది నాకు తెలంగాణ తెలియదు నేను ఇంకా ఎక్కువసేపు నేను భాషలో ప్రార్థన చేస్తుంటే ఆ పరిసరాలంతా నిర్మానుషం అయిపోతాయి ఇంకా ఏ శబ్దాలు వింతీ ఉన్నాను అప్పుడు నాకు అర్థమవుతుంది నేను ఇప్పుడు లేని ఈ ఆయన సన్నిధిలో ఉన్నాను ముఖాముఖిగా ఆయనతో మాట్లాడుతున్నాను ఆయన నాకు ఏమో బయలుపరుస్తుండడు ఆ క్షణం నాకేం తెలియదు కానీ ఎప్పుడైతే నేను వాక్య పరిచర్యలు అడుగు అప్పుడు అవన్నీ బయటకు వస్తూ ఉంటాయి బైబిల్లోని వాక్యాలు నేను చూస్తుంటే ఇవన్నీ అక్కడ చూసింది అక్కడికి పోయి చూసుకుంది ఇవన్నీ కాబట్టి ఇప్పుడు అవన్నీ బహుతేటగా అర్థమవుతున్నాయి పైగా అక్కడ ముఖ్యంగా ఏంటంటే నువ్వు భాషలలో దేవునితో సంభాషించకపోతే నీకు మర్మంలో బలపరచబడవంట అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా నువ్వు చెప్పే వాక్యము ఎప్పుడు చెప్పిన విధానంగానే ఉంటుంది అందులో ఏదో తాజా మన్నా కనిపించదు పాత మన్నానే కనిపిస్తూ ఉంటుంది అట్లా తాజా ఉండదు అది కొత్తగా ఉండదు ఏ రోజు ఉదయం ఆ రోజు నువ్వు తెచ్చుకోమని కదా మన్నా ఆ తాజా మన్నా నీకు కావాలా అంటే మటుకు నీకు ఆత్మ వలన మర్మములు పలకాల్సిందే అది ఆజ్ఞ అది కాబట్టి తర్వాత ఏమనుందంటే అక్కడ భాష నాలుగో వర్షంలో భాషలతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలిగ చేసుకును కాబట్టి నీకు క్షేమము అభివృద్ధి కలగాలంటే నీకు భాషల వరం అవసరం అంటుంది వాక్యం చూడండి నీకు క్షేమము అభివృద్ధి అంటే నీకు స్వస్థత నీకు ఆర్థిక ఆర్థిక స్థితి మెరుగుదల అభివృద్ధి సురక్షితంగా నీకు క్షేమము అంటే నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నీకు ఆశీర్వాదం ఉండాలంట ఎక్కడ పడితే అక్కడ సమాధానం ఉండాలంట నువ్వు బయటకు సమాధానం ఉండాలా ఇంట్లో ఉన్న సమాధానం ఉండాలా నువ్వు బయటకు పోయినా ఆశ్రంపబడతావు ఇంట్లో ఉన్న ఆశ్రంపబడతావు నువ్వు ఎక్కడ అడుగుపెడితే అక్కడ నీకు ఆశ్రయం వస్తూ ఉంటుందంట అది క్షేమము అభివృద్ధి ఎప్పుడు కలిగి చేసుకుంటుంది భాషలతో మాట్లాడేవాడు కలిగి చేసుకుంటాడంట కాబట్టి నీకు క్షేమము అభివృద్ధి రావాలంటే నీకు భాషల వరం అవసరం అయితే నీకు కొంతకాలం కిందట నేను చూపించిన మనము ప్రవచన వరానికి ఎక్కువ ప్రాధాన్యత మన గ్రూప్లో ఎందుకంటే మీరు ప్రవచింపాల మీ ప్రవచించేవాడు సంఘమనకు క్షేమాభివృద్ధి కలగజేయును అంది కాబట్టి ప్రవచించేవాడు సంఘమనకు కలగజేయును అట్లాంటి మళ్ళీ ప్రవచన వరము ఉన్నదా అంటే అది కూడా లేదు ఎంతమందికి ఉంది చెప్పండి ప్రవచన వరం ప్రవచన వరం అంటే పాత నిబంధన కాలంలో రాయబడ్డ ప్రవచనాలు అవి నెరవేరే టైం గుర్తుపట్టడం అదే రీతిగా ఆ ప్రవచనాలలో ఉన్న చిహ్నాలన్నీ బయటికి తీసి వాటిని అర్థం చేసుకొని ఈ కాలంలో ఏంది ఆ చిహ్నం అనేది విశదీకరించడం ఉదాహరణకి ఏడు తలాల గురించి మనం మాట్లాడుతున్నాం ఇంతకుముందు ధాన్యాల గ్రంథంలో నాలుగు జీవుల గురించి మనం మాట్లాడడం ఏజ్ నాలుగు జీవుల గురించి మనం మాట్లాడడం దానియలు గ్రంథంలో ఉన్న ఆ యొక్క ప్రతిమ గురించి మాట్లాడినాం అవి చిహ్నాలు అవి అవి దానియలు దేవుడు బయలుపరిచిండు దానియలు దాన్ని నిముక నిజం రాజుకి విశదీకరించే నేను చూపిస్తాం అలాసారి అవి కానీ దానియలు చూపించిన ఆ యొక్క మర్మంలో విశదీకరణ కంప్లీట్ గా ఉండదన్నట్టు సంపూర్ణంగా ఉండదన్నట్టు నేను చూపిస్తుంది మీరు ఎందుకంటే ధాన్యాలు చెప్పిండు వాటి గురించి ఆ ఏ ఆ యొక్క ప్రతిమ గంభీరమైంది భయంకరమైంది ఆ ప్రతిమ భంగీ గంభీరంగా కనిపించేది భయంకరంగా కనిపించేది అది దాని తల బంగారమయమైంది దాని తర్వాత దాని ఛాతి భాగము వెండిమయమైంది దాని తర్వాత ఇత్తడిది దాని నడుము భాగము ఇత్తడిది దాని తర్వాత ఇనుముది దాని తర్వాత మట్టిది ఇనుము మట్టి కలిసింది అయితే దాని వెళ్ళినకు దేవుడు అది చూపించిండు ఆయకి ఆ ప్రతిమ ఏందనేది తర్వాత దాని విశుద్ధీకరించండి కూడా అయితే ఒక్కోసారి ఇన్స్టాల్మెంట్స్ లాగా ఇస్తుంటాడు దేవుడు ఒకేసారి ఇవ్వడు ఎందుకంటే ఇది ఈ శరణం వాటి భరించలే వాటిని నీ మనసు దాన్ని భరించలేదు నీ ఆత్మ భరించగలదు కానీ నీ మనసు ఈ జ్ఞానాన్ని భరించలేదు ఎందుకంటే టూ మచ్ అయిపోతుంది నీ తలెలా ఈ నాలెడ్జ్ మనము పరీక్షకు సిద్ధపడినట్లు చదువుతాం కదా బైబిల్ అందరు అట్లా చదవరు అన్నట్టు ఊరికి అట్లా ఆచారబద్ధంగా చదువుతున్నట్టు మనం యుద్ధానికి పోతున్నాం కాబట్టి యుద్ధానికి సిద్ధపడడం కొరకు వీటిని చదువుతున్నాం అన్నట్టు కాబట్టి ఇప్పుడు చూడండి ఐదవ వచనం లేము చెప్పండి ఎవరు చదువుతారు ఐదవ వచనం మీరు అందరూ భాషలతో మాట్లాడవాలని కోరుచున్నాను ఫస్ట్ పాయింట్ అది ముందు నీకు క్షేమాభివృద్ధి రాకపోతే నీకు ఏం సాక్ష్యం ఉంటుంది చెప్పండి అనేక పర్యాలు కొంచెం కఠినంగా ఉంటుంది మన వాక్యం కానీ ప్రేమతో చెప్పేటది ఇది ద్వేషంతో చెప్పే వాక్యాలు గానే కావి నీకు క్షేమము అభివృద్ధి లేకుండా నువ్వు ఎట్లా సాక్ష్యం ఇవ్వగలవు ఎట్లా వాక్యం చెప్పగలవు నీ శరీరంలో అనారోగ్యం ఉన్నప్పుడు నువ్వు ఎట్లా ఆయన పొందిన గాలచేత స్వస్థత కలుగుతుందని చెప్పగలవు వాక్యం వేసదారకుండివి కదా వేసదారకుండా రాలేవు కదా మనం ఉండొద్దన్నట్టు మన గ్రూప్లో అన్నిటినీ వివేచించి అన్నిటినీ స్వీకరిస్తాం పసిపిల్లలకు ఉన్నం అదే కదా వాడి కూర్చోపెట్టే కథ చెప్తుంటే ఆ కథ సత్యంలా లేకున్నా వాడు మంచిగా వింటాడు పిల్లడు కానీ ఇది సత్యం కదా మీరు భాషలతో మాట్లాడవాలని కోర్చునన్నాడు కదా నేను ఇవి ధ్యానించిన రోజులలో అనుకుంటా నైన్టీ డిసెంబర్ తర్వాతనే నేను వీటన్నిటిని దీర్ఘంగా అర్థం చేసుకోనికి ప్రయత్నించిన నైన్టీ డిసెంబర్ తర్వాత నేను పిచ్చండ్ పరిగెత్తిన పబ్లిక్ మీటింగ్స్కి ఎక్కడ దొరుకుతుందా ఈ వరాలని ఎట్ తెలివక్క దీన్ని ఎట్లా పొందుకోలో నాకు చెప్పలేదు ఎవరు ఇవన్నీ ఎవరు చెప్పాలా నీకంటే నీ ఆత్మీయ తండ్రి ఎవరో నిన్ను రక్షణకు నడిపించింది ఎవరు నేను బాపసలకు నడిపించింది ఎవరో వాళ్ళు చెప్పాలా నీకు మరి వాళ్ళు చెప్పకపోతే నీకు ఎట్లా అందుకే ఆత్మీయ తండ్రి ఉండడం చాలా కష్టం ఎందుకంటే వాడు ప్రతి విషయంలో క్షేమ కలిగి ఉండాలి వాడి జీవితంలో అన్ని రోగాలు పెట్టుకొని నువ్వు ఎట్లా చెప్పగలవు ఆయన యేసు ప్రభు అందరినీ స్వస్థపరిచేవాడని నీ శరీర వ్యామోహాల మీద నీకు విజయం లేనప్పుడు ఆయన పరిశుద్ధత గురించి నువ్వు ఎట్లా చెప్పగలవు చెప్పలేవు బహు కష్టం అది నీ శరీర వ్యామోహాల మీద నువ్వు విజయం పొందినప్పుడు ఇతరులకు ఎట్లా సలహాలు ఇవ్వగలవు అపవిత్రమైన జీవితం మీద నీకు ఆ విజమే లేనప్పుడు ఇతరులకు ఎట్లా నువ్వు సహా సహలాహి ఇవ్వగలవు యౌనస్తులకి నువ్వు ఇవ్వలేవు నువ్వు కాబట్టి మీరందరూ భాషలతో మాట్లాడవాలని కోరుచున్నాను అంటున్నాడు ఐదో వచనంలో ఫస్ట్ పాయింట్ తరువాత మీరు ప్రవచింపవలని మరీ విశేషంగా కోరుచున్నాను రెండు కోరికలే రెండు కోరికలే మీరందరూ కొందరు ఆ రోజులలో రికార్డింగ్స్ లో ఉంటాయి మీరు వినండి మీరు అందరూ కొందరేనా అన్న కొందరని లేదు కదా అక్కడ వాక్యం అందరూ రక్షింపబడ్డ వాళ్ళ అందరూ ఈ రోజు మళ్ళీ అందరూ మాట్లాడుతున్నారంటే నేను చూసిన ఏ చర్చలో మాట్లాడరు పెంత కోస చర్చలు కూడా నేను పోయినా పెద్ద కోస చర్చలు ఎందుకంటే పెంత కోస అంటేనే భాషల వరంలో ఉంటాయి కదా వాళ్ళకి అక్కడ కూడా నేను చూసిన అందరికీ లేవు ఆ ఎందుకంటే వాళ్ళు ఇది వరం ఉందని చెప్తారు కానీ దీన్ని ఎట్లా పొందుకోవాలని చెప్పరు అన్నట్టు సీక్రెట్ నేను చెప్పిన ఛాన్సార్లు ఈ వరం ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గర కూర్చొని వినండి వాక్యాలు ఈ వరం ఎవరి దగ్గర ఉందో వాళ్ళతోని ప్రార్థన చేయించుకోండి ఇంపార్ట్ అవుతాయి అంటే ఆ వరం ట్రాన్స్ఫర్ అవుతుంది ఇంగ్లీష్ బైబిల్లో ఉంది పోలన్నాడు ఈ వరం నేను మీకు ఇస్తున్నా అన్నాడు ఎట్లా ఆయన దగ్గర ఆయన వరం అది అంటే దేవుడు ఒక దేవు దైవజనునికి ఇచ్చినప్పుడు దైవ జను ద్వారా అది ఇతరులకు అనుగ్రించబడుతుంది కాబట్టి నీకు క్షేమం అభివృద్ధి రావాలంటే మినిమం ఫార్టీ ఫైవ్ ఎవ్రీడే చేయాలా భాషలలో దేవుణ్ణి సిద్ధించాలా నేను ఎందుకు చెప్తున్నానంటే మనుషుల భాషలలో నువ్వు ఐదు పది నిమిషాల కంటే ఎక్కువసేపు ప్రార్థన చేయలేవు నేను చెప్తున్నా సవాల్ ఇది ఏం చేస్తావు ఎన్ని అంశాలు ఉంటాయి నిజంగా నా కుటుంబం గురించి నా బంధుమిత్రుల గురించి నా దేశం గురించి ఇరుపొరుగుల పొరుగుల రాష్ట్ర దేశాల గురించి అధిపతుల గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఉద్యోగస్తుల గురించి సహకార్మికుల గురించి బాసెస్ గురించి అదే అంతకంటే ఏముంటుంది కుటుంబం గురించి బిడ్డల గురించి భార్య గురించి భర్త గురించి అంతకంటే ఏముంటుంది చెప్పండి నాకు ఇల్లు కావాలా మాకు ఉద్యోగులు కావాలా మాకు పిల్లలు కావాలా ఇవే ఉంటాయి అంతకంటే ఏముంటుంది చెప్పండి ఇంకా హాస్టల్ కావాలా అంతస్తులు కావాలా మంచి ఉద్యోగం కావాలా ప్రమోషన్ కావాలా ఇంతే ఉంటాయి అవి ఐదు పది నిమిషాల కంటే ఎక్కువసేపు పో నాకు తెలిసి ప్రార్థదన కొందరు దీర్ఘంగా దీర్ఘంగా దీర్ఘంగా చేస్తుంటారు అంత గ్రాండ్ రికార్డ్ లాగా ఉంటుంది అది అట్లా చేయదని వాక్యం ప్రేయర్ కాబట్టి భాషల వరం కొరకు ప్రయాస నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజుల్లో నాకు బాగా గుర్తుంది అక్కడ పబ్లిక్ మీటింగ్ ఉందంటే అక్కడ వరకు ఇక్కడ పబ్లిక్ మీటింగ్ ఉందంటే ఇక్కడ వరకు ఎత్తిన ఎక్కడెక్కడ ఎన్నో చర్చలు జరిగిన ఆ వరం కొరకు కానీ దేవుడు నా హృదయ పరిస్థితిని చూసిండు నేను ఇంట్లో ఉన్నప్పుడు మొక్కల మీద ఉన్నప్పుడు నాకు ఆ వరం వచ్చింది ఒక్కసారి మీద పడంగానే నాకు దేవుని ఆత్మ నా బాడీ మొత్తం గాలిలకు ఎగిరి తిరిగింది బాడీ తిరిగింది రౌండ్గా ఫస్ట్ టైం పర్శుదాత్మ దిగొచ్చినప్పుడు అట్లా ఉండేది ఈ బాడీ పట్ ఈ బాడీ మొత్తం గాలిలకు లేసింది ఆశ్చర్యంగా చూసి చాలా మంది చూశారు ఆ రోజు ఇట్లా బాడీ మొత్తం పైకి లేసి ఇట్లా పండుకున్న బాడీ మధ్యలో గాలిలకు లేస్తే ఎట్లుంటే చెప్పండి వరన్నా అట్లా లేచింది బాడీ లేచి తిరిగింది బాగా తిరిగి మోకాల మీద పడి ఇంకా నాన్ స్టాప్ భాషలు మాటలు స్టార్ట్ అయిపోయినాయి ఆ రోజు నుంచి ఇంకా ఆ రోజు నుంచి నేను రాత్రులు గంట ఒంటి గంట రెండు గంటల వరకు ప్రేలు చేసేవాడిని ఆ టైంలో నేను చూసిన ప్రభు దర్శనాన్ని శిల్లో మీద శ్రమని ఎప్పుడైతే నీకు ఆ భాషల వరం వస్తుందో నీకు పరలోకానికి డోర్స్ ఓపెన్ అయిపోతాయి దర్శనాలు ఓపెన్ అయిపోతాయి కళలలో ప్రభు యొక్క దర్శనాలు పలలు కళలు ఓపెన్ అయిపోతాయి ఆయన నీతో నీ మాట్లాడడం స్టార్ట్ అయిపోతుంది ఆయన స్వరం వినడం స్టార్ట్ అయిపోతుంది కళార చూస్తావు నీ సేవలో ప్రార్థనలు చేసినప్పుడు స్వస్థతలు రావడము అద్భుతాలు జరగడము దయ్యాలు మనుషులు విడిచిపెట్టిపోవడము ప్రతి ఒక్కరి జీవితంలో విశేషమైన అద్భుతాలు జరగడం చూస్తావు ఈ వరానికి పవర్ ఇచ్చిండి దేవుడు ఎందుకంటే ఆయనతో సంభాషించాలంటే ఆయన నీ భాషలో సంభాషించాలి చెప్పండి ఆయన భాషలో నువ్వు సంభాషించాలి కానీ నీ భాషలో ఆయన సంభాషిస్తే పిచ్చోడా పో అంటాడు అక్కడ అట్లనే ఉంది కదా భాషలో మాట్లాడబాడు దేవుతో మాట్లాడుతున్నాడు మనుషులతో కాదు భాషలో మాట్లాడు తనకి క్షేమావృతి కలిగ చేసుకుంటాడు కానీ మీరందరూ భాషలలో మాట్లాడాలని నేను కోర్చున్నాను అన్నాడు అన్న ఇంత ఖచ్చితంగా చెప్పినప్పుడు వాక్యము వాక్యం తప్పిపోదు కదా అందుకే అపుస్లకరణలో మనం చూస్తాం పరిశుధాత్మ పొందినవను అని అడిగిండు పౌలు అపోలోని పంతొమ్మిదవ అధ్యాయంలో అప్పుడు పౌల్ అపోలో ఏమంటున్నాడు అపోలోకి లేవు కృపవరల కృపవరలు లేకుండా సేవ చేస్తున్నాడు నేను చూపించిన ఇక గతంలో పరిశుధాత్మ లేకుండానే దేవుణ్ణి యేసుని దేవుడు ఒప్పుకుంటారా ఒప్పుకుంటారు పరశుదాత్మ ఉన్నదని చెప్పాల మనం కానీ పరిశుధాత్మ యొక్క ప్రత్యక్షత ఎక్కడుంది నీకు నిజంగా పరశుదాత్మ ఉంది లేదని చెప్పడం మనం లేదు కానీ పరిశుధాత్మ ప్రత్యక్షత ఎక్కడుంది చూడండి ఒకసారి కొరంతలు రాసిన చూస్తాం ఈ వాక్యాన్ని ఎవరు చెప్తారు ఇది మొద ఏడవ వచనంలో చూడండి మొదటి కొనితలు రాసిన పత్రిక పన్నెండవ అధ్యయము ఏడవ వచనం ఏడవ వచనము ఏడో పన్నెండవ అధ్యయము ఏడు నుంచి పది వచనాలు ఏముందంటే అవి అనుగ్రహించబడుతున్నాయి పదవ అధ్యాయ పదవ వచనము చివరి భాగంలో అవి అనుగ్రహించబడుతున్నాయట ప్రతిదీ అనుగ్రహించబడుతుందంటే పరిశుద్ధాత్మ యొక్క అనుగ్రహం అంటే ఆయన అనుగ్రహం పొందిన వాళ్ళు అంటే పరిశుద్ధాత్మ బయలుపరచబడినవి అన్నట్టు మేనిఫెస్టేషన్ ఆఫ్ స్పిరిట్ అని ఇంగ్లీష్లో అట్లుంది ఇంగ్లీష్లో మేనిఫెస్టేషన్ ఆఫ్ ద స్పిరిట్ అని కాబట్టి అనుగ్రహించబడింది అన్నట్టు ప్రతి ఒక్కరికి అవి అనుగ్రహించబడ్డాయి అపోలో చాలా కాలం సేవ చేస్తుంటే తన శిష్యులు కూడా సేవ చేస్తారు వాళ్ళకి చర్చస్ చాలా ఉన్నాయి కానీ పరిశుధాత్మ అభిషేకం లేదు పౌలు అడిగిండు చూడండి పంతొమ్మిది మధ్యంలో అపోలో కొరంతిలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెస్ కు వచ్చి కొందరు శిష్యులలో చూచి మీరు విశ్వసించినప్పుడు పరుషుత్మను పొందిత అని వారిని అడగగా వారు పరిశుదాత్ముడు ఉన్నాడన్న సంగతి ఏమీ వినలేదని చెప్పింది అప్పుడు అతడు మీరు దేన్ని బట్టి పాపసం పొందితే అడగగా వారు యోహాను బాప్సిన బట్టి అన్నారు అంటే రెండు రకాల పాపసాలు ఆ రోజుల్లో అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చు అందు అనగా వేసినందుకు విశ్వాసం ఉంచవని ప్రజలతో చెప్పచ్చు మారు మనసు విషయమైన కాబట్టి వ్యూహాను భక్తులు ఇచ్చింది బాప్సం ఇచ్చి యోహాన్ ఇచ్చింది మారు మనసు నిమిత్తమైన బాప్సం ఏసు ప్రభు ఇచ్చండి పాపక్షమాపరణ నిమిత్తమైన బాప్తిజమం రెండు రకాల బాప్తిజమాలు వారు ఆ మాటలు విని ప్రభువైన ఏసు నామంన బాప్తిజమం పొందేది తర్వాత ఇప్పుడు చూడండి ఆరో వచనంలో తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుధాత్మ వారి మీదికి వచ్చారు అప్పుడు వారు భాషలతో మాట్లాడటకును ప్రవచించటకును మొదలు ఫస్ట్ టైం వాళ్ళు ఇంకా వాళ్ళకి వరమే లేదు వరం లేకుండా సేవ చేస్తున్నారు గంటలు గంటలు ఎక్కడెక్కడో ఉపయోగించేస్తున్నారు మంచి గంభీరంగా వాక్యాలు చెప్తున్నారు చాలామంది అరే ఇంత బాగా వాక్యం చెప్తున్నారు కదా కానీ క్రియలు ఎక్కడున్నాయి నేను అనేది క్రియ అంటే పశుద్ధాత్మ వచ్చినప్పుడు మీలో శక్తి ఉంటుంది క్రియలు ఉంటాయి అంటే నువ్వు ప్రార్థన చేసే దయాలు పడిపోవాల ఒక టెస్ట్ ఏంటంటే ఆ నడిపింపు నీకు ఉందా ఆ వరం నీకుందా లేదా దయాలు పట్టిన మనిషిని నీ దగ్గర తీసుకొని రావాలా నువ్వు అప్పుడు ప్రార్థన చేయాలా అప్పుడు తెలుస్తుంది అన్నట్టు చాలామంది దయాలు పట్టిన వాళ్ళుని తీసుకొచ్చినప్పుడు భయపడతారు దయా వాడికి మళ్ళా సేవకులే మళ్ళా పాస్టర్లే మెల్లగా జారుకుంటారు అప్పుడు తెలుస్తుంది నాకు గారే ఇంట్లా పరిశోధాత్మ లేదు వీడికి కానీ మనం కించపరచము బాధ అనిపిస్తుంది పసిపిల్లలాగా విడిపోయిన ఇన్ని సంవత్సరాలైనా వాళ్ళు అయితే ఆగుతున్నారు ఎన్ని సంవత్సరాలైనా మళ్ళా సేవకులు దయ్యాలు వెలగొట్టలేని సేవకులు ఈ మధ్య ఒక మెసేజ్ పెట్టిండు వాళ్ళ అమ్మాయికి పరిస్థితి భయంకరంగా ఉంది దయ్యం వస్తుంది అని పాస్టరు మనకి పెడుతున్నాడు మెసేజ్ వాళ్ళ పరిచయలో ఒక అమ్మాయికి దయ్యం పడుతుందంట ఎవడ మంత్రం చేసిండంట అరే నువ్వు పాస్టర్వి ఆ మంత్రాన్ని నువ్వు వేరగొట్టలేవా దయని వెళ్ళగొట్టలేవా నువ్వు మళ్ళా మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ప్రేయర్ చేయమని బాధ అనిపించింది నాకు నేను ఏదో గర్వంతో మాట్లాడి చెప్తున్న మాట కానే కాదు ఎన్ని మార్మాములు తెలిసి ఏం లాభం నీకు ప్రకటన గ్రంథం ధ్యానించుకొని ఏం లాభం నువ్వు పరిచర్యలో ఈ యొక్క ప్రత్యక్షతలు చూపించలేని స్థితిలో ఉంటే అపోలో గొప్ప దైవజనుడు ఆయన కింద శిష్యులు ఉన్నారు ఆయన గర్వించిండా పౌలు చెప్పాగానే ఏం చెప్తున్నావా నాకు నీ నీ చేసుకుని నీ సేవ నువ్వు చూసుకొని ఆ సేవ నేను చేసుకుంటా అన్నాడా అనలేదు పౌలు ఎవరు కూడా కదా కానీ ఒక ప్రశ్న వేసిండి అంతే మీరు దీన్ని బట్టి పార్సం పొందినారు ఫినిష్ అక్కడికి పశ్చాత్త పడంండు ఆయన దగ్గరికి వచ్చేసి ఎంత గొప్పని వన నువ్వు ఎంత పెద్ద వ్యక్తి కృపవరం లేకపోతే పరశురాత్మ నడిపింపు లేకపోతే నీ సేవ దేనికి పనికిన అసలు నీ సేవకి నీ వాక్య పరిచయకి మనుషులు ఆకర్షింపబడరు నువ్వు నేర్చుకోవాల్సిన విషయం అదే నేను ఎప్పుడైనా చూపిస్తా ఆత్మ ప్రత్యక్షతలు ఎట్లా ఉన్నాయో శరీర ప్రత్యక్షతలు కూడా అట్లనే ఉన్నాయి ఉన్నాయి గలతలు రాసిన పత్రిక ఆయుధ అధ్యాయం చేస్తే మీకు తెలుస్తుంది ఈ రోజు నేను అందులో ఓన్ ఎందుకంటే కానీ ఇది చాలా అవసరం మీకు ఎన్ని ప్రొఫెషనల్ అర్థం చేసుకొని ఏం లాభం ఆత్మ ప్రత్యక్షతలు ఉండాల నీలో కానీ నేను చెప్తున్న అనేక పర్యాల్ ఆత్మ ప్రత్యక్షతలు ఉన్నంత మాత్రం నీవు రక్షణకార రక్షణలు ఉన్నట్టు కాదు ఎందుకంటే కృపవారులు ఉచితంగా అనుగ్రహించబడ్డాని నేను చూపించిన మీకు ద గిఫ్ట్స్ ఆర్ వితౌట్ కాలింగ్ అని అంటే నువ్వు పిలువబడకున్నా కూడా నీకు గిఫ్ట్స్ ఇస్తాడు దేవుడు ఎందుకంటే కా ఈ లోకము ముందు కొనసాగాలంటే ప్రతి ఒక్కరికి గిఫ్ట్స్ ఇస్తాడు దేవుడు కేవలం స్పిరిచువల్ గిఫ్ట్సే కాదు ఫిజికల్ గిఫ్ట్స్ కూడా ఉంటాయి ఈ లోకం కొనసాగాలంటే నేను చూపించినా మొన్నటి దినంన దేవులు అధికారులు దేవుని పరిచారకులు అని చూపించిన వాక్యం అది ఫుల్ టైం సేవకులు ఈ లోకంలో అనేకమైన పనులు చేస్తారు కాబట్టి ఆ రోజున పౌలు వారి చేతి వారి మీద చేతులుంచగా పరుశురాత్మ వారి మీదికి వచ్చాను అప్పుడు వారు భాషలతో మాట్లాడటకును ప్రవచించటకును మొదలు పెట్టేరి అదే దళితులు రాసిన పత్రికల్లో మీరు చూడండి నేను ఇప్పుడు అది చూపించాను కానీ మీకు అవకాశం ఉంటే ఐదవ అధ్యాయంలో చూడండి ఐదవ అధ్యయంలో పద్దెనిమిదో వచనం ఎవరు చెప్తారు కదా పద్దెనిమిదో వచనం మీరు ఆత్మచేత నడిపింపబడిన మీరు ఆత్మచేత నడిపింపబడలా అది విషయం చెప్తుంట కదా ప్రతి ప్రతి క్షణం నువ్వు అడగల పరిశుద్ధాత్మ నన్ను నడిపించి నాయన నన్ను నడిపించి మనము మన ఏబిపిఎం లో ఒక పాట పాడుతుంటే గతంలో పరిశుద్ధాత్మా పరిశుద్ధాత్మ మమ్మల్ని నడిపింపుమని పరిశుద్ధాత్మ రమ్ము పరిశుద్ధాత్మ రమ్ము మనము యేసు నీ పాతకు నడిపించుము పరిశుద్ధాత్మరము నీ కోరకేసు నీ కోరకే నీ యేసు నీ కోరకే నీ కోరకే వేసు నీ కోరకే నాశురము వంచేదాను గము ఏసే సత్యమువముగము కాబట్టి పరశుదాత్మ దేవుని దీర్పలు నడిపించాలా ఆయన ఆయన నడిపించాల ఆయన మనం పట్టుకుని నడిపించాల ప్రతిరోజు అందుకు అది గ్రహించాల నేను నిజంగా పరశుదాత్మ చిత్రం నడిపింపబడుతున్నానా విషయం లేకపోతే ఏమైతే తెలుసా అపోలో ఎట్లా వీధి అయితే చూపించాడు ఈరోజు అట్లా చూపిస్తలేరు సేవకులు నాకు తెలిసి ఎందుకంటే సేవకుల పరిసరాలు ఎన్ని ప్రాంతాల్లో తినాం కదా నేను చూసిన వాడు ధర ధర మళ్ళా కనిపించనే కనిపించడు మధ్యాహ్నం అరే వచ్చింది మాస్టర్స్ కాన్ఫిడెన్స్ కదా ఫుల్ డే ఉండాలి కదా ఫస్ట్ అవర్ ఉండి లంచ్ చేసేసి మాయం అక్కడే ఆడిపోతుంది వీడి శరీర శరీర క్రియలు ఎక్కువ పరిశుధాత్మ కార్యములు స్పష్టమైనవి కానీ శరీర కార్యములు కూడా పంతొమ్మిదవ వర్షం చూడండి హల్తీ రాష్ట్ర పత్రిక ఐదవ దేవం పంతొమ్మిది వర్షంలో శరీర కార్యంలో స్పష్టమైనవి పరిశుధాత్మ నడిపింపు లేకపోతే ఆత్మ నడిపింపు అది ఏంటంటే శరీర కార్యములు అవేవి జానత్వము అపవిత్రత కామకత్వము విగ్రహార్ధన అభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు విభేదములు విమతములు అసూయలు మతతులు అలరితకున్న ఆటపాటలు వీటిని ప్రకారంగా జీవించిన వాడు ఎట్టి పరిస్థితుల్లో దేవుని రాజ్యాంలో స్వతంత్రించుకున్నాడంట ఇవన్నీ ద్వారాలు ఇవి పన్నెండేమో ఉంటాయి ఎప్పుడైనా లెక్క పెట్టిన నేను చాలా కాలం కిందట ధ్యానించిన వీటిని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అని ఉంది కానీ యాక్చువల్గా ఇంగ్లీష్లో టువల్ ఉంటాయి ఇవి పన్నెండు యాక్చువల్గా సరే సిక్స్టీన్ కూడా కావచ్చు కానీ పన్నెండే ఉంటాయి ఇంగ్లీష్లో మటుకు కానీ ఆత్మ ప్రత్యక్షతలు కింద ఉంటాయి ఇరవై రెండు వర్షంలో ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దాళుత్వము మంచి స్వనం మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహం సాత్వికం అంటే తగ్గింపు జీవితం అపోలో ఉండేది ఆయనకు పరిశోధాత్మ లేదు అప్పటికీ మళ్ళీ సాత్వికం ఎట్లు చెప్పండి కొలతలు చెప్పున దేవుడు తన ఆత్మనిస్తున్నాడు కొలతల చొప్పున తన విశ్వాసాన్ని ఇస్తున్నాడు మనకి కానీ కొలత నీ కొలత చెప్పున నీ నీకున్న విశ్వాసం కొలత చూస్తే ఎక్కడ ఉండదో చూసుకోవాలా మీరు అందుకు అడగాల ప్రభుని దేవుని విశ్వాసం మనకు అవసరం అది కొలత అన్నట్టు దాన్ని కొలలేమన్నట్టు అంతగానం ఉంటుంది అన్నట్టు ఆ విశ్వాసం కాబట్టి ఆత్మ ప్రత్యక్షతల కొరకు మనము ఆసక్తి చూపించాలా కానీ ఆత్మ ఫలాల కొరకు ప్రయాసపడాలా ఎందుకంటే రక్షింపబడ్డ వాడి ఒకటే గుర్తు ఏంటంటే వాడిలో ఆత్మ ఫలాలు ఉంటాయి వాళ్ళు దానికి కూడా పరిశుధాత్మ నడిపింపు ఉండాలా లేకపోతే నువ్వు ప్రేమించలేవు దేవుని ఎంత సంతోషం ఉండదు నీ దేవునితో సమాధాన పడలేవు ఇతరులతో సమాధాన పడలేవు నీకు ఉండదు దయాలత్వం ఉండదు మంచితనం ఉండదు విశ్వాసం ఉండదు సాత్వికం ఉండదు పరిశుద్ధ అభిషేకం ఉంటే విశ్వాసం ఉంటుంది లేకపోతే నీ విశ్వాసం ఉండదు సప్పబడిపోతుంది అది ఆచారబద్ధమైన విశ్వాసం కాబట్టి మనము బహుళ సంబంధించిన విషయాలను ఇప్పుడు దీర్ఘంగా ధ్యానిస్తున్నాం కోరి పోయిన వారం వరకు మనము ఆ యొక్క అశూరుకి సంబంధించిన బోధన చూసినా ఉన్నాము సంబంధించిన విషయం ఏంది ఎవరు చెప్పగలరు అశురు దేవుని హస్తంలో దండించు ఆ దండం లాగుండడానికి విషయం మనం చూసినాం పోయిన వారం ఏస్రంథము పదో అధ్యాయము ఐదో ఆరు వర్షంలో అశూరు అన్నప్పుడు అశురు సర్పానికి సాదృశ్యం అని నేను మీకు చూపించిన పోయిన వరము ఐగుప్తు తేళ్లకు సాదృశ్యం కానీ ఒక్కొక్క దే ప్రతి దేశము ప్రతి దేశము ఒకటే మృగం నుంచి బయటకు వచ్చిన తల అన్న విషయాన్ని మనం చూసినాం కాబట్టి ఈ తలలు అన్నీ ఒకటే శరీరం నుంచి వచ్చినాయి విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం తేడా ఏంటంటే ఈ రాజులంతా ఈ దేశాలన్నీ ఒకటే దృక్పథంతో మనకి కనిపిస్తామంటే అర్థమైంది వాటి ఎవరికి అర్థం ఉదాహరణకి ఐగుప్తు తేళ్ళైతే అశూరు సర్పములు తర్వాత అశూరు ఐగుప్తు ఒకటే అవుతాయి ఎందుకంటే అశూరు ఐగుప్తు మీద విజయం పొందినాక దాన్ని లోపరుచుకున్నప్పుడు అది అశురు రాజ్యం అవుతుంది అదే రీతిగా అషురుని బబులోను లోపరుచుకున్నప్పుడు అసురు అశురియులు బబులోన్లో ఉంటారు కానీ అసురు ఉంది అక్కడ ఆల్రెడీ అషురులో ఐగుప్తు ఆల్రెడీ ఉంది బబులోన్లో పారసిక దేశం ఉంటుంది పారసికులు మాదీలు ఉంటారు నెక్స్ట్ వచ్చే వారం ధీరంగా చూస్తామై మాదిల రాజ్యం ఇది మూడవ రాజ్యం చూసినప్పుడు మనము అశురు సర్పంలో సాదృశ్యం అది మనము ఏషియ గ్రంథంలో ధీర్గా చూసినాం తర్వాత ఇర్మియా గ్రంథం యాభై పదిహేడవ వర్షంలో ఇస్రాయల్ ప్రజలు చెదిరిపోయిన గొర్రెలతో పోల్చబడింది సింహంలో వారిని తీసుకొని వెళ్ళిపోయినాయి రాజు వారిని ప్రింగివేసేడు నెబ రాజు వారి ఎముకల్ని బిరగ్గొట్టి అన్న మన వాక్యాన్ని మనం ధ్యానించినాం కాబట్టి ఆ గొప్పజన సమూహం విషయాలంటే గొప్పజనం సమూహం వారి గొర్రెలు ఎందుకు స్కాటర్ అంటే కాపరి లేని చెదిరిపోయిన గొర్రెలు అన్నట్టు వాడిని ఎవరన్నా చదవగలరా హుషయ తొమ్మిదవ అధ్యయము మూడవచనం హుషర్ తొమ్మిదవ అధ్యయము మూడవ వచ్చిన కొన్ని ఎఫ్రాయిమీలు ఐగుప్తులకు మరుదురు అర్షురు దేశంలో వారు అపవిత్రమైన వాటిని తిందురు యహోవ దేశంలో వారు నివసింపకూడదు తొమ్మిదవ అధ్యాయమన్నా మూడో వచ్చినవు తొమ్మిది మూడు వచనంలో ఏముందంటే వారు దేవుని దేశంలో స్థలంలో వాళ్ళు ఉండరు రెండవది ఇఫ్రాహిం అంటే గొప్పజన సాదృశ్యం వీరు తిరిగి ఐగుప్తుకు వెళ్తున్నారు తర్వాత వారు ఎక్కడికైళ్తున్నారు ఐగుప్తుకి మూడవది ఐగుప్తుకు వెళ్ళి వారు ఏం చేస్తున్నారు అశ్వరియుల అషూరులో ఐగుప్తులో అషురు ఉందని చెప్తున్నాడు ఎందుకు అషురు ఐగుప్తుని ఐగుప్తు మీద విజయం పొంది దాన్ని స్వాధీనపరుచుకుంది కాబట్టి ఇవన్నీ ఆత్మీయ చిహ్నాలు ఆశ్చర్యంగా ఉంటుంది కాబట్టి వారు దేవుని సన్నిధిలో ఉండరు తర్వాత ఈ గొప్ప జన సమూహము ఐగుప్తికి తిరిగి వెళ్ళిపోయింది నేను తిరిగి తీసుకొస్తా వాటిని దేవుడు తర్వాత అశురులో వారు అపవిత్రమైన వాటిని తిన్నారు అది పాయింట్ కాబట్టి మనం అర్థం చేసుకోవాలా ఆయుగుప్తులు కూడా వాళ్ళు అపవిత్రమైన వాటిని తిన్నారు ఇక్కడ కూడా అపవిత్రమైన వాటిని తింటున్నారు అశురుకు సంబంధించిన కాబట్టి దేవుడు అశురుని శిక్షిస్తాన్నాడు ఆయుగుప్తుని శిక్షిస్తున్నాడు వీరిని అందరినీ శ్రమల గుండా బయటికి తీసుకొస్తున్నాడు అది మనం చూసినాము జక్ర గ్రంథం పదోద్యయంలో పోయిన వారం కాబట్టి ఇక్కడ మనం చూడాల్సిందంటే ప్రతి రాజ్యము ప్రతి రాజ్యం ఏడు రాజ్యాలు ఏడు తలాలు అంటాం కదా ప్రతి రాజ్యము ఇస్రాయల్ ప్రజలని మృంగివేసింది ఇస్రాల్ ప్రజలని బానిసల్లాగా చేసుకొని పోయింది ఇస్రాల్ ప్రజల విరగ్గొట్టింది కాబట్టి ప్రతి రాజ్యంలో ఒకటి గమనిస్తాం ఏంటంటే ఐగుప్తలో తేళ్లు విజృంభించి పనిచేస్తున్నాయి అషురులో సర్పంబులు విజృంభించి పనిచేస్తున్నాయి ఇప్పుడు మళ్ళా బబ్బులోనికి వస్తున్నాం బబ్బులోనికి దేనికి సంబంధించింది చెప్పండి దానిల గ్రంథం చదువుదాం ఇప్పుడు దానిల గ్రంథము రెండవ అధ్యాయం దానిల గ్రంథము రెండవ అధ్యాయము అక్కడ రెండవ అధ్యాయనం మనం ఏం చూస్తామంటే ఆ యొక్క వచ్చిన కళకు సంబంధించిన విషయము ఆయన పడక మీద ఉన్నప్పుడు ఆయనకి జరిగిన కళ ఇది ఆయన నిద్రకు వెళ్ళిపోయాడు నిద్రలో ఏం జరిగిందో ఆయన చూసిండు అదేంటో ఒక బ్రహ్మాండమగ ఒక ప్రతిమ అయితే రెండో అధ్యాయము ముప్పై వచనంలో దానికి సంబంధించిన తాత్పర్యం లేక దాన్ని విశదీకరిస్తుండడు రాజు తాము చూచించుండగా బ్రహ్మాండమగ ఒక ప్రతిమ కనబడింది కదా ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశంను భయంకర రూపమును గలదై తమను ఎదుట నిలిచేను భయంకరమునై రూపమును గలిదై తమ ఎదుట నిలిచాను ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలివి బంగారం దాని రొమ్ము భుజములను వెండివి దాని ఉదరమును తొడను ఇతడివి దాని మోకాళ్ళు వినుపవి దాని పాదంలో ఒక భాగం ఇనుపు ఒక భాగము మట్టి కాబట్టి ఇక్కడ మనం చూసినాం ఈ ప్రపంచానికి సూచిస్తుంది ఈ యొక్క ప్రతిమ పాత నిబంధన కాలంలో అయితే ప్రతిదీ ఒక దేశానికి సాదృశ్యం అని దేవుడు బయలుపరచాడు అయితే దానియలు వాటికి సంబంధించిన విషయాలు చెప్తేమన్నాడంటే అంతటా ఇనుమును మట్టియు ఇతడి వెండియు బంగారం ఇనుము మట్టి ఇత్తడి వెండి బంగారం ఏకంగా దంచబడి కలెంలోని చెత్త వలె కాగా చూడండి ఇవి ఇవన్నీ కళెంలో చెత్త తలను రాజ్యాలన్నీ కళ్యాణంలో చెత్త కళ్యాణం మీకు తెలుసు థ్రెష్ంగ్ ఫ్లోర్ కళ్యాణం బైబుల్ గురించి మనం మాట్లాడతాం కదా కళ్యాణంలోని చెత్త వలె కాగా వాటికి స్థలం ఎచ్చట్లు దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయాను ప్రతిమను వెరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను ఆ రాయే యేస ప్రభు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు దాని తర్వాత అదే దేవుని రాజ్యం అని చెప్తున్నాడు ముప్పై ఏడవ రాజా పరలోకం దేవుడు రాజ్యంలో అధికారంలో బలంలో ఘనతలు తమకి అనుగ్రహించి ఉన్నాడు తమరు రాజులకు రాజు అయి చూడండి ముప్పై ఎనిమిదవ చూస్తాము గుంపులు ఆయన మనుషులు నివసించే ప్రతి మనుషులనేమి భూ జంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమ చేతికి అప్పగించిన్నాడు కాబట్టి ఈ గుంపులు అన్ని ఎక్కడున్నాయి ఆయన చేతిలో ఉన్నాయని చెప్తున్నా వారందరి మీద తమరికి ప్రభుత్వం తామే ఆ బంగారపు శిరస్సు తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యం కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును అటు తర్వాత లోకమంతా ఏలునట్టి మూడవ రాజ్యం ఒకటి లేచిను అది ఇత్తడి వంటి దగును అంటే ఇన తర్వాత ఇన చనిపోయినాక ఒక రాజ్యం వస్తుంది ఆ రాజ్యం తర్వాత ఇత్తడి చెప్పండి బబులోని రాజ్యం తర్వాత వచ్చేది ఏంది పారసిక రాజ్యం దాని తర్వాత వచ్చేది గ్రీకు సామ్రాజ్యం ఇత్తడి గ్రీకు ఇత్తడికి పోల్చబడింది గ్రీక్ సామ్రాజ్యం తర్వాత వచ్చేది ఏంది రోమా సామ్రాజ్యం ఇనుము రోమా సామ్రాజ్యం ముగింపులో ఇనుము మట్టి రెండు మనం రోమా సామ్రాజ్యం కాలం ఓ రీతికి చెప్పాలంటే కానీ బబులోనే అది కూడా ప్రతిదీ బబులోనే ఊడిపోయింది ఎందుకంటే యుగ సమాప్తిలో మహాబులని గురించే చెప్తున్నా దేవుడు ఇక్కడ నలభై వర్షంలో పిమ్మట నాలుగవ రాజ్యం ఒకటి లేచును అది ఇనుము వాళ్ళే బలంగా ఉండను ఇనుము సమస్త వాటిని దంచి విడగొట్టినది కదా ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యంలో అన్నిటినీ పగలగొట్టిప్పుడు చేయను పాదములను వ్రైలును కొంత కుమ్మరి మట్టి దగ్గు గాను తమరి కనబడిను కనుక ఆ రాజ్యంలో భేదములుండును ఎక్కడు చెప్పండి భేదములు ఈరోజు ఏ రాజ్యంలోనే చెప్పండి పర్లోక రాజ్యంలోనే భేదాలు మా బోధ కరెక్ట్ మా బోధ కరెక్ట్ ఇక్కడుంటేనే ఎత్తబడతారని చెప్పిన బోధలు కొన్ని చర్చెస్లలో దేవు నాకు కళ చూపించింది బ్రదర్ దేవు నాకు దర్శనం చూపించింది బ్రదర్ అందరూ ఎత్తబడుతున్నట్టు ఎంత మటుకు నమ్ముతారు చెప్పండి అవి ఎత్తబడే సంఘం సంబంధించిన ఒక్క వాక్యం లేదు బైబిల్లో ఎన్నిసార్లు చూపర్చు శ్రమాల కాలంలో చర్చ్ ఇక్కడే ఉంటుంది ద చర్చ్ విల్ నాట్ వెకెట్ డ్యూరింగ్ ట్రిపులేషన్ అని రికార్డింగ్ ఉంది మనది అండ్లో వాక్యాలన్నీ చూపించండి కబట్టి ప్రభు దావి మన ధాన్యలకి ఒక విషయం చెప్తున్నాడు నలభై నాలుగుగా వచ్చిన మనం ఎన్నిసార్లు ధ్యానించడం ఇది ఆ రాజుల కాలంలో అంటే ఏడు ఈ ఆరు రాజుల కాలంలో ఏడవది దేవుడు స్థాపిస్తారు చూడండి ఆ రాజుల కాలంలో అంటే ఈ ఆరు మంది వాళ్ళ కాలాలు ఉన్నాయి అని ఇంకా ఐగుప్తి ఎప్పుడు ఎండ్ అయిపోయింది కదా దాని తర్వాత ఎప్పుడు ఎండ్ అయిపోయింది కదా దాని తర్వాత బబులని ఎప్పుడు ఎండ అయిపోయింది కదా పారసిక దేశం ఎప్పుడు ఎండ్ అయిపోయింది మాదేలు పారసికులు ఎండ అయిపోయింది కదా ముగించింది అది గ్రీస్ దేశం ముగించింది కదా దాని రోమా సామ్రాజ్యం ముగించింది కదా రోమా సామ్రాజ్యం మరి అది ఇటలీ ఉంది దేశం రోమా దేశం ఇటలీ దేశంగా మారింది ఈరోజు ఆ అడ్రస్ వెళ్ళేవు ఇప్పుడు వీక్ దేశాలు అవి అషుర్ ఎక్కడుంది చెప్పండి ఈరోజు ఉత్తర దిక్కునుంది అది ఇరాక్ ఇరాన్ చిన్నది ఎవరు గుర్తించడు దాన్ని రోజు అంత ఆ రాజుల కాలంలో పర్లోక దేవుడు ఒక రాజ్యం స్థాపించాడు అంటే ఈ రాజ్యాలు ఇంకా ఉన్నాయి ఈ రోజు చెప్తున్నాడు దేవుడు ఆయన రాజ్యాన్ని ఇంకా స్థాపిస్తున్నాడు దేవుడు ఇది ఏడవది ఈ ఏడవ దానికి నాశనం కలగదు ఎందుకంటే అది లక్ష మంది సాదృశ్యం కానీ ఇప్పుడు అందులో ముగ్గు మూడు గుంపులు కబ్జా చేసుకుని ఉన్నాయని బలవంతంగా పట్టబడింది అది పర్లోక రాజ్యం సర్పములు తేళ్లు గొప్ప జన సమం అందులో ఉన్నాయి కానీ నాలుగో గుంపు బయట ఉంటుంది అది ఆ రాజ్యము దాని పొందిన వారికి కాక మరి ఎవరికి చెందదు కాబట్టి అది లక్ష నలభై నాలుగు వేల మందికే గోత్రం సంబంధించిన వీరే ఆ యొక్క మిల్కీ సతక క్రమంలో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ యాజకులు మరియు రాజులు వీళ్ళు దగ్గర వీళ్ళు రాజులు వీళ్ళు యాజకులు కింద కూర్చుండేటవాళ్ళు కాదు వీళ్ళు వీళ్ళు పరిచయాలు చేసేవాళ్ళు దేవునికి కాబట్టి దేవుని మన పరలోక రాజ్యం ఎట్లుంటుందంటే చూడండి అంటే చర్చ్ ఎట్లుడాలో చెప్తున్నాడు ఇక్కడ అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగలగొట్టి నిర్మూలం చేయును కానీ అది యుగముల వరకు నిలుచును అంటే చర్చికి ఎంత పవర్ ఇచ్చిండే ఈ లోకపు రాజ్యాలన్నిటినీ నువ్వు తారుమారు చేయగలవు వారన్నిటినీ నశించగలవు కానీ చెప్పండి ఈరోజు అట్లుందా చేర్చు ఈ లోకం ఇంకా అనిల చేతిలోనే పట్టబడింది కదా ఏ దేశపు రాజని అనుడే కదా అనిలే పరిపాలిస్తున్నారు రాజ్యం ఈ దేశాలని ప్రభువి సంపూర్ణంగా స్వీకరించాలి ఈ వాక్యం ఎందుకంటే ఈ సృష్టి అంత మన దేవుణ్ణి మళ్ళీ మన దేవుణ్ణి సృష్టి మన దేవుడి నిర్మించిన దేశాలని దేవుని బిడ్డలు పరిపాలించకుండా దయ్యపు బిడ్డలు ఎట్లా చెప్పండి అంటే ఏమో జరిగింది ఈ రాజ్యానికి ఈ ఏడవ రాజ్యానికి అది మనకు తెలుసు ఏం జరిగిందనేది అది సంపూర్ణంగా పులిసిపోయిందని తెలుసు మనకి కానీ దాంట్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళం మనం లక్షా మంది మనము దాన్ని మళ్ళా తిరిగి బలవంతంగా లాక్కోవాలి ఎందుకంటే నీ శత్రువు వాడు సైతాన్ వానిలోనికి జ్వరబడి వాని గవిని నువ్వు స్వాధీనపరుచుకోవాల అందులోన్న విలువగల వాటి అన్నింటినీ నువ్వు బయటికి తీసుకొచ్చుకోవాలా తెచ్చేసుకోవాలా అన్నింటినీ దూరాలా తెచ్చేసుకోవాలా ఎందుకంటే ఆ ముందు చెప్పబడిన రాజ్యం అన్నిటి పగులు కొట్టి ఈ రాజ్యం ఎంతమందికి ఈ జ్ఞాపకం చెప్పండి వాక్యము ఎక్కడ చూస్తాం మనం ఎంతమందికి జ్ఞాపకం ఈ వాక్యం చూడండి సారి మతేసి వార్త పదహారో ద్యం తెస వార్త పదహారో ధ్యయము పదిహేడవ వచనం మరియు నీవు పేతు ఈ బండ మీద నా సంగమును కట్టుదువ్వు కట్టుదును చూడండి ఈ బండ మీద నా సంగమును కట్టుదును దేవుడు మాట్లాడుతున్నాడు ఏ బండ ఇందాక చూసినాం దాని ఉన్న బండ కొండ పాతాల లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను ఇది ఎన్నిసార్లు ధ్యానించడం కానీ ఏ రోజు కూడా దాన్ని మనం అంత దీర్ఘంగా చూడలేదు ఒక రోజు నేను చూపిస్తాను మీకు అవన్నీ డీటెయిల్స్ వెరీ త్వరగానే పాతాల లోకపు ద్వారములు ఒకటి కాదు చూడండి పరశుధాత్మ అభిషేకం ఉన్నవాడికి ఎట్లా దొరుకుతుంది వాక్యలు పాతాల ఒక ద్వారములు ఇది ఒక ద్వారం కాదు అని చెప్తున్నాడు గేట్స్ ఆఫ్ హెల్ అని ఉంది ఇంగ్లీష్లో దానికి ఎన్ని గేట్స్ ఉన్నాయి మీకు తెలుసా నరకనబోయే గేట్స్ ఇంతాగా చూపించిన నేను గల్తీ పత్రిక ఆయుధ అధ్యాయంలో దానికి కూడా పన్నెండు గేట్స్ ఉన్నాయి పర్లోకానికి పన్నెండు గేట్స్ ఉన్నాయి అవరు చెప్పండి ఎవరు చెప్తారు పర్లోకంలోని మందిరానికి పన్నెండు గేట్స్ ఉన్నాయి నేను చూపించిన గతంలో ఒక్కొక్క గేట్ ముందు ఇద్దరు దేవదతలు అగ్ని కడ్గాలు పట్టుకొని నిలబడినారు లోపలికి ఇవ్వని రానియకుండా లోపల ఉన్నారు లోపల ఏమి లేదు కేవలం గొర్రపిల్ల ఉన్నాడు ఆ గొర్రపిల్ల వెలుగు ఆ గేట్స్ నుంచి బయటికి కొన్ని మైళ్ళ దూరము ప్రవేశి జనులు అనేకులు ఆ వెలుగులో సంచరిస్తున్నారు కానీ డైరెక్ట్గా లోపలికి పోలేకపోతున్నారు పర్లోకం పోయి కూడా ఏం లాభం పరిశుదాత్మ ఎందుకు అవసరమో అర్థం చేసుకోండి నీకు ఇవి అర్థం కావు లేకపోతే అందుకు ఏడ్చి ఏడ్చి ఉపాసలు నేను చేసిన పరుశుదాత్మ అభిషేకం కొరకు రూపవరల కొరకు ఏడ్చిన నేను బాగా చిన్నపిల్లలాగా ఏడ్చిన ఎప్పుడు నేను చెప్పాలి ఎవరికి పశుధాత్మ లేకపోతే ఇవి నువ్వు ఎప్పుడు గ్రహించలేవు అసలు నీ పరిస్థితి ఏందో నీకే తెలియదు నువ్వు ఎందుకు జీవిస్తావు నీకు అర్థం కాదు పాతాల లోక ద్వారములు దాని ఎదుట నిలబడి నేరవు విషయం అర్థం చేసుకోండి ప్రకటన మనం ఎవరన్నా ధ్యానించడమో లేదో నా జ్ఞాపకం లేదు కీర్తన గ్రంథము నలభై ఇరవై సారీ కీర్తన గ్రంథము ఇరవై అధ్యాయంలో అక్కడ గేట్స్ గురించి మాట్లాడతాడు దావిద్రాజ్ గుమ్మములు అంటాడు గుమ్మములు చూడండి ఎవరన్నా చదువుతారా దాంతో నేను వాక్యాన్ని ముగిస్తే రోజుకి మనం ఆరంభించిందాం ఈ రోజు బబులో ఉన్న పరిస్థితి సాదృశ్యం కీర్తన గ్రంథం ఉన్నా అధ్యాయము కీర్తన గ్రంథము ఇరవై అధ్యాయము ఏడవ వచనం చదువుతారు గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి మీ తలలు ఇక్కడ ఏం చేయాలంట పైకెత్తుకొనుడి మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన పలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుటి ఈ వాక్యం అర్థమైతే చాలు నీకు సేవ పర్శుదాత్మ నడిపింపు ఎట్లుంటది నువ్వు గ్రహిస్తావు గుమ్మం మీ తలలు పైకెత్తుకున్నది గుమ్మం అంటే ఏం చెప్పండి ఎవరు చెప్తారు గుమ్మం అంటే గేట్సే కదా మీ తలలు పైకెత్తుకోండి అంటున్నాడు గేట్స్ కి తలలు ఉంటాయా ఎవడన్నా గేట్స్ కి తలలు ఉంటాయా గుమ్మం మీ తలలు పైకెత్తుకున్నది మహిమ రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మీరు ఎప్పుడున్నారంట మీరు పురాతనమైన మీరు పురాతనమైన తలుపులు పరలోకానికి ఉన్న తలుపులు మీరు మందిరానికి ఉన్న తలుపులు మీరు మందిరము తలుపు ఏం చేస్తుంది లోపాలు పట్టుకుని వస్తుంది మనుషులని ఎవడికి ముయ్యాలా ఎవడికి తలుపు ఈ మహిమగల రాజు ఎవరు బల శౌర్యములు గల మన తండ్రి మన ప్రభు మన రక్షకుడు ఏసీ క్రీస్తు ఈ తొమ్మిదో వర్షాలు కూడా అదే చెప్తున్నాడు గుమ్మంలో మీ తల్లు పైకెత్తుకునుడు పురాతన తలుపులారా మహిమగల రాజు ప్రవహించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకునుడి మహిమగల రాజు ఎవరు చెప్పండి ఆ రాజులు కాదు ఆ మంది కాదు ఆరు మంది కాదు అమ్మా నీకున్నవాడిప్పుడు నీకు ఇంతకుముందు ఐదు మంది ఉండే ఇప్పుడున్నవాడు నీ భర్త కాదు నీకున్నవాడు ఇప్పుడు ఆరో వాడు వాడు నీ భర్త కాదమ్మా నీకు కావాల్సిన వాడు ఏడవ వాడు నీ తండ్రి లాగా నీ భర్త లాగా ఉండి నిన్ను పోషించేవాడు నేను ఆదుకుండేవాడు ఏసు ప్రభులు సూచిస్తుంది ఏడు ఆయనలోనే నీకు సమాధానం విశ్రాంతి ఆయనలోనే సబ్బాతు ఆయనలోనే దినం కాదు అది సబ్బాతును ఆచరించడం అంటే ఏసు ప్రభును ఆచరించడం ఎందుకంటే ఆయన అధిపతి మనము తలుపులము ఈ విషయం అర్థం చేసుకోండి మహిమగల రాజికి తలుపులు తెరవకుండా మీరు సైతానికి తెలిసిరని చెప్తున్నాడు గళతుల రాష్ట్ర పత్రిక ఐదో అధ్యాయంలో నికున్న చెడు తలంపులు చెడు ప్రవర్తన అపవిత్రత కామకత్వము అవన్నీ అభిచారము మత్సరము మత కల్లోలాలు మతతులు త్రాగుడు త్రాగేవాడంట తలుపు తెరుస్తుండంట ఈ మనం పశ్చాత్తలా కదా దళితు ఎన్ని తలుపులు అవన్నీ నువ్వు తెరిచినావు అసూయ కుళ్ళు కుట్ర ద్వేషము విభేదములు పెట్టినావు మనుషుల మధ్యలో కొట్లాటలు పెట్టినావు నువ్వు నువ్వు ఎన్నో తలుపులు సైతానికి తెరిచి నీ నీ జీవితాన్ని చెత్త చెత్తగా చేసి పెట్టుకున్నావు ఈరోజు మూసేసుకోండి వాటిని పశ్చాత్తాపడండి కేవలము నీ రాజు ఏసు ప్రభుకి తప్ప ఎవరికి నేను తలుపు తెరవాను ఈ దినం తీర్మానించుకున్నాను నూతనంగా నా జీవితాన్ని ఆయనకు సమర్పించుకుంటున్న ప్రభ్వా నన్ను క్షమించిన ఆయన నేను పనికిరాని తలుపులన్నీ తెరిచేసి సైతాన్ రచలు అన్నీ వచ్చేసినాయి ఈరోజు మా మందిరాలలో అది మృగాంలాగా తయారైపోయింది ప్రభ్వా తలుపులు తెరిచేసినాం వాటికి దయాలకి పాతల లోకపు ద్వారంలో అయిపోయినాం నరకాంతి మేము మీకు ద్వారం కావాల్సింది మా పట్ల కనికరం చూపించిన ఆయన వాళ్ళు క్షమించు ప్రభ వాటికి దూరం తిరగడం వల్ల నా క్షరణలకు వచ్చేసి నాకు రోగాలు పెట్టినాయి నేను ఇప్పుడు కొట్టుకుంటున్నా ఆ రోగం నుంచి మీరు ఎప్పుడైతే ఈ తలుపులు మూసేస్తారో మహిమగాల ఈ రాజు ఎవరు ఏ స్వీకరిస్తూ ప్రభుల తెరవండి తలుపు అన్ని తలుపులు మూసేసుకోండి లెక్కబెట్టి పేపర్లో రాసుకోండి నేను పసిపిల్లల లాగా ఇవన్నీ వింటున్నానా లేక అహంతో గర్వంతో ప్రవర్తిస్తున్నానా నువ్వు డోర్ తెరిచినావు సైతానికి నీ ప్రార్థన జీవితము వాడిని విసిగించాలా ఇక మీదట నువ్వు వర్షిప్ చేసినావంటే నువ్వు ప్రేయర్ చేసినావంటే చీకటి శక్తులన్నీ కదిలిపోవడాలా అవి నీకు వ్యతిరేకంగా అన్నీ అలసిపోవాలా వీడు నా ప్లాన్స్ అన్ని డెస్ట్రాయ్ చేసిండని అవి అలసిపోవాలా అవి చెప్పాలా మీ వలన నేను అలసిపోయినానని చెప్పాలా సైతాన్ అట జీవించగలమా మనం నేను మహిమ గల రాజీకి నువ్వు గుమ్మం తెరుస్తావా సైతానికి తెరుస్తున్నావా ఈరోజు అన్ని సైతానికి తెరిసిపోయట్టునే నేను చూపించిన పబ్లిక్ లో తేడా ఎందుకంటే పబ్లిక్ చెప్తే వాటిని స్వీకరించారు ముఖ్యంగా వాళ్ళ గురించి ఎందుకు మన గ్రూప్లోనే చెప్పండి ఎంతమంది వాటికి సైతాన్ శక్తులకి గుమ్మాలు తెరిచేసారు ఇందాక చూపించిన విధంగా గలతులు రాష్ట్రం ప్రతిదీ సైతాన గుమ్మం అని నువ్వు తయారైన గుమ్మం సైతాన్ గుమ్మం లాగా మనం అట్లా ఒకప్పుడు అట్లా మనం ఉన్నాం ఇప్పుడు ఉండం మన అట్లా నవీన స్వామం ధరించుకున్న మనం నూతన మార్పు చెందిన వారం బాబులో నుంచి బయటికి వచ్చిన వారం మనం బయటకు వచ్చినాం కాబట్టి బబ్లని చూడగలుగుతున్నాం లేకపోతే ఎప్పటికీ నువ్వు గ్రహించేవు నువ్వు బబ్బులన్నీ ఉన్న మనిషి పందిని గురించి ఎందుకు మాట్లాడతారు బైబుల్లో అంటే ఆ పంది పిల్లని ఏమో చాలా బాగుంటుంది చూడడానికి అది కానీ అది పెద్దగైనాక గలీజుగా ఎందుకు పెద్దగైనాకనే గలీజుగా పిల్లగా ఉన్నప్పుడు మంచిగా ఉంటుంది చూడడానికి మతపరమైన జీవితము ఎంతగా దిగజారిపోయింది అన్న విషయాన్ని పరము మనకు చూపిస్తున్నాడు ధాన్య గ్రంథము నేను వచ్చే వారం చూపిస్తాను బబులోని త్వరగా ముగించుకుంటాం మనం ఎందుకంటే మనం బబులోని గురించి చాలా ధీరంగా ధ్యానించడం గతంలో ఎన్నో బట్ మీకు కొత్త కాదు మతపరమైన క్రైస్తవ జీవితము బబులోని పోల్చబడింది దానికి రాజధాని నేను చూపించిన ఎన్నిసార్లు ఉపమనర రీతిగా ప్రకృతి సహజంగా ఈ లోకమంతా బబులోన్గా తయారైంది కానీ దాని రాజదాని మతపరమైన జీవితం ముఖ్యంగా ఏసు ప్రభువుని వెంబడిస్తున్నామని చెప్పుకుండే వాళ్ళు కానీ పైకి భక్తి దాని శక్తిని ఆశ్రయించిన వాళ్ళు వీళ్ళు పోకపోతే దానికి బట్టిన దుస్థితి నీకు పడుతుంది అంటాడు దేవుడు వాటి త్వరగా వెళ్ళిపోండి త్వరగా పారిపోండి త్వరగా పారిపోండి ప్రార్థిస్తాం పరశుధర వండ్రి మీకు వదనాలనైనా ప్రభు మేము గతంలో ఎన్నో ద్వారాలు సైతాన ద్వారాలు ఆ యొక్క ద్వారాలు తెరిచినాం ప్రభా మా జీవితంలో మేమే నరకపు ద్వారంలాగా ఉన్నాం నేను ఒకరిని ద్వేషించడం వలన ఒకరి మీద అసూయపడడం వలన ఒకరిని తృణీకరించడం వలన మేము సైతానికి డోర్స్ అయిపోయినాం ప్రభా నరకానికి డోర్స్ అయిపోయినాం గేట్స్ అయిపోయినాం అట్లా మా ద్వారా మా కుటుంబాలలోకి వచ్చేసేడు మా ద్వారా సంఘాలకు వచ్చేసిండు మా ద్వారా అనేకుల దగ్గరకు వచ్చేసిండు వాడు మేము ఓపెన్ చేసినాం వాడికి గేట్స్ ప్రభావ మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం కానీ ఇక మీదట అన్ని క్లోజ్ చేసి పడేస్తున్నాం పర్మనెంట్గా ఆ సైతానికి సంబంధించిన డోర్స్ పాత్రలో ఒకప్పుడు డోర్స్ అన్నీ మేము క్లోజ్ చేస్తున్నాం ఈరోజు ప్రభా పర్మనెంట్ సీల్ చేసేస్తున్నాం ఒకటే డోర్ ఇప్పుడు మీ కొరకు మేము స్వీకరిస్తున్నాం మిమ్మల్ని ఆహ్వానించడం కొరకు మేము రెడీ ఉన్నాం ప్రభావ మా హృదయం రండి రాయనే వచ్చి మీరు తప్ప ఎవరికి నేను స్థానం ఇవ్వను నా హృదయంలో నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమించాను నాకు మీరు పాత్రులుగా అన్నారు మీరు ప్రత్యే వార్థ పాత్ర కాబట్టి మేము మీకు సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాం తిరిగి నూతనంగా మా పాపంలు క్షమించండి రక్షించండి ప్రవ్వ పరిశుద్ధంగా మీ కొరకు ఓ ప్రవ్వ పరిశుదాత్మ నడిపి మాకు దయచేయండి పరిశుధాత్మ కొరకు మేము ప్రయాసపడాలా ప్రవ్వ అడుగు ప్రతి ఉచితంగా ఇస్తున్నారు పరిశుధాత్మని అనుగ్రహించండి నాయన మీరు బలపరచండి లేని వారికి అభిషేకించండి కృపావర్లు తెచ్చండి మీతో మాట్లాడడం మేము భాషలలో మిమ్మల్ని స్థితించాలన్నా పరచాల భాషల్లో ప్రార్థించమని మీరు చెప్పినారు నేను కాబట్టి అది ఆజ్ఞలాగా తీసుకున్నాం మేము లేని వారు దాన్ని త్వరగా పొందుకోవడం లాగా సహాయపడండి వారు సర్వస్వం సంపాదించుకొని మన ఆత్మను పోగొట్టుకుంటే లాభం లేదన్నారు నేను కాబట్టి పరిశుదాత్మ నడిపి మాకు అందరు కరిగరించి ఆదరణ దించండి సమాధానం తెచ్చండి చుట్టగ్ని కంచి ప్రతి ఒక్కరం ప్రభా మా కుటుంబిపులకి కావలి వారం కాబట్టి మా కుటుంబానికి మీదికొచ్చే ఉపద్రవాని మేము పసిగట్లాగా నిద్రపోకుండా మేలుకొనలాగా సేపడండి ఏబిపిఎం గ్రూప్లో కావాలి మేము ఉన్నాం ప్రభావ మేము నిద్ర దీని విషయంలో నిద్ర బోమ్ మేల్కొనటం శత్రువు చూస్తాం పసిగడతాం వాణి మీద మేము యుద్ధం ప్రకటిస్తాం అవును ప్రభా అటువంటి జీవన విధానము మాకు అనుగ్రహించండి విజృంభించాలా గర్జించి వాని మీద పడాల మేము వాని రాజ్యాన్ని మేము కూలగొట్టాలి ఎందుకంటే వాని మీద మీరు మాకు అధికారం ఇచ్చినారు మీ మరణ భూస్థాపన పురుదం ద్వారా శత్రు బలవంతట మీద మాకు అధికారం ఇచ్చినారు కాబట్టి సర్పంలో తెలంతొకటం మీరు మాకు అధికారం ఇచ్చినారు దాన్ని ఎప్పుడు వాడుకోకపోతే మీరు వచ్చినప్పుడు మేమేం జవాబు ఇవ్వలేంనైనా కాబట్టి మేము వాడుకోలేకనా ప్రేరేపించండి అభిషేకించండి నడిపించండి మిమ్మల్ని సంతోషపరిచే బిడలుగా తలలెత్తుకొని మీ కొరకు మేము ఎదురు సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన స్వస్థత ప్రకటిస్తున్నాం ప్రతి దురాత్మ అంధకార శక్తి పాతలంలో బంధిస్తున్నాం ప్రతి డీమన్ స్పిరిట్స్ని రోగాలు తీసుకొచ్చిన దురాత్మలని సిక్నెసెస్ తీసుకొచ్చిన దురాత్మలని ఏ సిక్స్ గర్దిస్తున్నాం డిపార్ట్ రైట్ నో విన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రతి ఒక్కరిని వెళ్ళిపో ప్రభు మీ అందరూ మాకు క్షేమము అభివృద్ధి భాషలలో మాట్లాడడానికి క్షేమము అభివృద్ధి అని ఉంది మరి అటువంటి క్షేమ అభివృద్ధి మాకు అనుగ్రహించమని మేము అధికంగా మిమ్మల్ని భాషలలో స్థుతించి ప్రార్థించే బిడలుగా తయారు చేయమని వేకునే లేసుమని స్థుతించాలనే సహపడమని ఏసు పరిశుద్ధ నామంన ప్రార్థించుచున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తొడైనను గాక ఆమెన్ ప్రైజ్లాడందరికీ అందరికి సిస్టర్ బ్రదర్స్ సిస్టర్స్